మరి సార్ రీపేర్ లేదు తెలియదు కదా వెళ్ళిపోయారా ఆఫీస్కి ఒక్క నిషం మనం సార్ వస్తున్నారు చంద్రశేఖర్ సార్ వస్తున్నా పెడు అన్న వచ్చిరన్న మధ్య వేస్తున్నా విజయ బేదర్ సార్ వచ్చింది సార్ డాక్టర్ సార్ సార్ ఉన్నారు అన్నారా అది అన్న ప్రేయర్స్ పాట అయిపోయిందన్నారా డాక్టర్ సార్ చెప్తా ఉన్నారు కదా అదే అదే స్టార్ట్ చేస్తారు కదా సార్ లాస్ట్ ఆల్మోస్ట్ నేను అనుకుంటే ఒక టూ డేస్ క్రితమే వెరీ క్విక్ గా ఒక మీ ఒక వాక్యం మేము చూపించింది తిరుపతికి రాసిన పత్రికలో మొదటి తిరుమతి రాష్ట్ర పత్రిక నుంచి ఒక వాక్యాన్ని చేసుకుందాం దాని తర్వాత దానికి ముందు ప్రార్థన చేద్దాం పరసుద్రభు దేవ మీకు వర్ణాలైనా రూపామ మహోన్నత తండ్రి మీకు తిరిత్ర ఇంతవరకు మీరు మా కాచి కాపాడనందుకు మీకు ఎంత బాణాలైనా ఈ ఉదయకాలం ఉన్నప్పుడు మీకు వాక్యాన్ని జ్ఞానించినట్టు మేము వచ్చినాం అయినా అవుని ప్రభా మీ కాళ్ళ దగ్గరకు వచ్చినాం తండ్రి ఒక తండ్రి చిన్న చూపించినట్లు మార్గాలు చూపించండి నేర్పండి అవగాహన శక్తిని అభివృద్ధి పరచండి వాటిని అర్థం చేసుకోవాల దాని ప్రకారం మేము జీవించాలా అరువు పూర్వకంగా వాటిని మేము ప్రకటించాలా అక్కడ సేవా జీవితంలో మమ్మల్ని అందరిని అందించమని ప్రార్థిస్తున్నాం మిగతా కృపలను మరోసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం రక్షణ ప్రణాళికలో అందరం చివరి వర్కులు లాగా చేపడండి ప్రభావ ఒక భయంకరమైన కాలంలో మేము ఉంటుండగా నేను దుష్ట శక్తులకు చూపించి పనిచేస్తున్నాయి ప్రభావ బిడ్డలకు వ్యతిరేకంగా కానీ మీరు సంఘానికి ఎంతగానో శక్తి నేను తీసుకున్నారు పాతాల లోకప్పుడు తలుపులు దాన్ని దాన్ని విధంగా నిలబడలేమని మీరు చెప్పినారు ఆయన ఆయన కానీ ఆయన సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటూ భయంతో దేవుని బిడ్డలు ప్రభుందే మాకు సమస్తం ఎక్కడికి మేము పోలేం ప్రభావం అందరు ఎక్కడెక్కడో సమస్తం మీలోనే ఉంది కాబట్టి మిమ్మల్ని వెచ్చి మేము ఎక్కడికి పోలేం అటువంటి జ్ఞానాన్ని అటువంటి భాగ్యాన్ని మా గల గురించి నడిపించండి మీరే మహిమనుందండి ప్రభావం మీరు ఆకరవార్త మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోండి మీరు ఆకరవర్ సిధపరచుకోండి అన్నింటిలో సిద్ధపరిచి బాగా తయారు చేయమని వేసుక్రీస్తు పరుషుధనాలన్నా ప్రార్థించుతున్నాం తండ్రి అని మన పౌరు తిమోటికి రాసిన ఆ యొక్క మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో లేటా టైమ్స్ లేక చివరి కాలాలలో ఇప్పుడు మనం ఉంటున్న కాలం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని అక్కడ గ్యాప్ ఎండి టైమ్స్ లో ఎట్లాగా ఉంటారు అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఉదయం నేను చూస్తున్నాను ఆ ఫైజర్ కంపెనీ ప్రెసిడెంట్ అంటున్నాడు నువ్వు తీసుకుంటావు వ్యాక్సిన్ అంటే నేను తీసుకోని అంటున్నాడు వాడు అంత ఓపెన్ గా మరి వాడు తీసుకొని డెమాన్స్ట్రేట్ చేయాలి కదా దీని మీద నాకు నమ్మకం ఉంది చూడండి అని వాడు పబ్లిక్ లో తీసుకోవాలి కదా ఇంజక్షన్ నేను తీసుకోని అంటున్నాను నాకు అవసరం మళ్ళీ వాడికి అవసరం తరా తర్వాత ఏమవుతుందంటే డిస్క్లైమర్ చెప్తున్నాడు కంపెనీకి ఏ బాధ్యత లేదు ఈ వ్యాక్సిన్స్ నుంచి వచ్చే రియాక్షన్స్ వల్ల అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిండు గార్డియన్ న్యూస్ పేపర్లు అవుతున్నాయి అండి మాకు అది ఆశ్చర్యం తీసుకుంటే డిస్క్లైమర్ ఎందుకంటే ప్రపంచంలో అందరికీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాధారణంగా వ్యాక్సిన్స్ అన్నీ హెవీ మెటల్స్ ఉంటాయి అది అర్ధర తెలుస్తున్న విషయమే చెవి మెటల్స్ అంటే అవన్నీ పాయిజన్స్ అన్నట్టు సో మనుషులు చిన్న చిన్న పిల్లల శరీరాల్లోకి నువ్వు పాయిజన్ ముగిస్తున్నావు నీకు నువ్వు క్రిస్టియన్సే కదా మళ్ళీ అట్లాంటి ఫైజర్ కంపెనీ బోర్డు మెంబర్స్ క్రిస్టియన్సే వాడు చెప్పుకోవడానికి క్రిస్టియనే కాని వాడు నా పేరుకి క్రిస్టియనే కాని వారికి క్రైస్తవ ఐడియల్స్ గుణగణాలు విలువలు లేవన్నట్టు ఎందుకు అంటే హిమో రాష్ట్ర పత్రికల పౌలు రెండు వేల సంవత్సరాల ముందే ప్రవశించినట్టే పౌరు చూసి ఇక్కడ టూ ఇయర్స్ తర్వాత ఏం జరగబోతుందని అంటే ఎగ్జాక్ట్లీ మన టైంలో మొదటి వర్షంలో చెప్తున్నాడు అయితే కడవరి దిన కొందరు అబ్బద్దిక్కుల వేషధారణ వలన ఆత్మలయందును చూడండి ఈ మోసపరచు ఆత్మలన్నట్టు తర్వాత వేషధారణ అంటే వాళ్ళు తీసుకుర మెడిసిన్స్ వాళ్ళు తీసుకుర ఇంజక్షన్స్ కానీ వేరే వాళ్ళకైతే ఇస్తారు ఆత్మలయందును దయ్యంలో బోధయా లక్ష్యం విశ్వాస భ్రష్లు అవుతురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు చూడండి పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడని ఉంది ఇక్కడ వాక్యం ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఆత్మ అనేసి గలకి రాష్ట్ర పత్రికలు మనం చదువుతాం కుమారుని యొక్క ఆత్మ తండ్రి మనకు అనుగ్రహించరని కాబట్టి దేవుని మన ప్రభు యొక్క ఆత్మ ఈ రోజు ఘోషిస్తున్నది ముఖ్యంగా ఏంటంటే దయ్యముల బోధ అన్నప్పుడు వీ హండర్స్టాండ్ పర్టికులర్ గా అక్కడ దయ్యముల బోధ అని చెప్తున్న అర్థం ఏంటంటే సాధారణంగా మనకు తెలుసు దుష్ట శక్తులు దయ్యములంతా మోసం అన్నట్టు అంటే ఎక్కడన్నా మోసపచ్చాల ఉదాహరణకి ఇది ఎక్కడికి తీసుకెళ్లిపోతుంది అంటే ఇది దయ్యుదా దీన్ని ఏమంటామంటే డైలెక్ట్ ఇంగ్లీష్ లో దాన్ని దయ్యముల బోధ అంటే ఏంటంటే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది ఇది బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది చర్చ సిస్టమ్ లో విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది చర్చ సిస్టమే కాదు ప్రతి దశలో ప్రతి స్థలంలో ఈ డైలాగింగ్ అనే సిస్టమ్ డీప్ గా వెళ్ళిపోయింది అన్నట్టు ఇది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు ఉదాహరణకి మాకు తెలుసు ఆదాము హలకి ఉండదు అని చెప్పిండు ఏమని మీరు ఈ తోటలో ఉన్న సమస్త చెట్ల ఫలములను తిన కానీ ఒక్క పర్టికులర్ శక్తిని మటుకు తినద్దని చెప్పిండు అయితే నేను ఈ మధ్య ఒక జూవిష్ బోధకుడు రాబాయ్ అంట బోధకుడు ఆయన ఆయన చెప్తున్న బోధ నేను తిన్నాను ఆయన చెప్తున్న బోధ ఏంటంటే ఆదానికి దేవుడు చెప్పిన వాక్యం అర్థం కాలడు కానీ హవ్వకు అర్థమైంది ఇది తిన్న రోజు మీరు చస్తరు అది తినకూడదు అని చెప్పినాడు కదా హవ్వకు ఏమర్థమైందంటే ఆయన చెప్తూ నిరీతిగా అవ్వకు అర్థమైంది ఏంటంటే అది ఇండైరెక్ట్ గా మనల్ని తినమంటున్నాడు అది తింటేనే కానీ మనకు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ పొందలేము మనం ఎక్స్పీరియన్స్ పొందాలా దేవుడు నాకు క్లూ ఇచ్చిందా అనేసి ఆయన ఆ రీతిగా తద్ ఇంటర్ప్రిట్ చేస్తున్నాడు కానీ మిమ్మల్ని అర్థమైంది ఏంటంటే చూడండి ఏసు ప్రభుత్వని త్రువీకరించడం వలన ఈ జూవిష రాబాల్సి భూతంలో బోధ దయంలో బోధ ఎట్లా సంక్రమించింది అనేది కుమారుణ్ణి స్వీకరించిన అంత్యక్రీస్తు అని పత్రికలు అందిస్తాం కాబట్టి ఇజ్రాయలైల్స్ ఎందుకు అంత్యక్రీస్తు లాగా తయారైనారంటే కుమారుణ్ణి తృణీకరించారు కాబట్టి కుమారుణ్ణి తృణీకరిస్తే రక్షణ అనుభవం లేదు కాబట్టి ఇజ్రాయల్ రక్షణ లేదు ఈరోజు ఆల్ ఇజ్రాయల్స్ అంతి సేవలు ఇస్రాయనందరూ రక్షణ పొందుతారు అంటే వాళ్ళు ఎందుకు పొందలేకపోయినారు వాళ్ళు దాన్ని తృణీకరించు తృణీకరించారు మెసేజ్ మెసేజ్ ఆయన పుట్టుకనే తృణీకరించాడు కదా ఆయన పుట్టుకనే ఎవ్వరు గ్రహించలేకపోయింది సాధనంగా క్రిస్మస్ టైంలో ఈ మెసేజ్ చెప్తే చాలా కష్టతరంగా ఉంటుంది థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ప్రవచనాలు ఉన్నాయి భక్తుడు సెవెన్ ఇయర్స్ బిఫోరే ప్రవచించిండు మెసయా పుట్టుగా గురించి ఎంత పర్ఫెక్ట్ ప్రవచించిండు ఆయన కన్న కన్న కఠినట్టు దర్శనం చేసిండు గర్భం ధరించింది ఆయన పుట్టుక గురించి ఆయన దర్శనం చూడగలిగిండు ఆయన మరణం గురించి దర్శన చూడగలిగాడు యాభై మూడో అధ్యాయంలో ఆశ్చర్యంగా ఉంటది యశాయ ఆయననే బలవంతుడ దేవుడు ఆయననే నిత్యుడగు తండ్రి ఆయననే సమాధానానికి అధిపతి అని అంతా తేటగా చెప్తున్నాడు బలవంతుడ దేవుడు నిత్యుడుగు తండ్రి కాబట్టి ఏ తండ్రి ఏ దేవుడు అని అంతా తేటగా ఆయన చూడగలిగిండు యశయ భక్తుడు సరే దురదృష్టం ఏంటంటే ఆయన దర్శనం చూడగలిగింది కానీ నిజంగా చూడలేకపోయింది మీక ప్రవచనం చూస్తాము మీక ఇంకా పర్ఫెక్ట్ గా ప్రవచించండు మీకాకి ఏతు కాలానికి దగ్గర దగ్గర నాలుగు తేడా నాలుగు సంవత్సరాల తేడా ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ముందే చూసి ఆయన దర్శనం మీక ఆ భక్తులందరూ దర్శనాలు చూడగలిగినారు మన ప్రభు పుట్టుకం గురించి అవన్నీ తెలుసు ఇష్టపజలకి కానీ ఆయన పుట్టే టైంకి ఎవ్వరు గుర్తించలేకపోయింది మెసేజ్ ఆ ఎందుకంటే మలాఠీ గ్రంథానికి మతకి నాలుగు వందల సంవత్సరాల నిశ్శబ్దం సైలెంట్ పీరియడ్ అంటాం చరిత్రలో మలాటి గ్రంథం తర్వాత ఇతర బనులు లేవు ఆరాధనలు లేవు ప్రవచనాలు లేవు యాజకులుగా అనిపించారు మనుషులు విచ్చల్ విడిగా యథాగి ఎవరికి వచ్చినట్టు వాడు మనం చూస్తాం అక్కడ ఆ సైలెంట్ పీరియడ్ డేంజరస్ పీరియడ్ అంటాం చరిత్రలో కాబట్టి మలాఠీ తర్వాత లాస్ట్ వార్నింగ్ అన్నట్టు మలాఠీ దాన్ తర్వాత ఈసారి వాళ్ళు నాన్ ఇజరేట్స్ జీవించారు అంటే అన్నిలాగే జీవించారు అందుకు ఆయన పుట్టుకని ఎవ్వరు గుర్తించలేకపోయింది టైనీ టైనీ చాలా చిన్న శేషము హార్డ్లీ మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలే తీసినట్టు మనం చూస్తాం ఎన్నిసార్లు మనం ఎక్కువ లాగా అడుగుతా ఉంటాం మన గ్రూప్స్ ఎన్ని కుటుంబాలు చూసినాయి అంటే యోసెకో మర్యాల కుటుంబము ఆయన పుట్టుకని గ్రహించగలిగినాయి దాని జకరియా ఎలిజబెత్ల కుటుంబం ఆయన పుట్టుకని గ్రహించగలిగినాయి దాని తర్వాత సిమియోను అన్న అన్న ప్రవక్తిని కదా ఈ ఈ మూడే కుటుంబాలు ఆయన పుట్టుకని గ్రహించగలిగినాయి సిమియోను అతన్ని ఎత్తుక్కుండేంత వరకు ఆయన మరణించడన్న వాగ్దానం ఉంది ఆయనకి ప్రతి ఏజ్ ఎత్తుకున్నాడు పుట్టుక ఆయన బేబీ ఎత్తుకున్నప్పుడు ఎత్తుకున్నప్పుడు దాని తన కాలం ముగించుకుంటూ ఆ ప్రవక్తిని కూడా అన్న ప్రవక్తిని కూడా ఎంతో కాలంగా మందిరంలో ఊర్చుకుంటా తుడుచుకుంటా పనిచేసింది ఆయన చూడగలిగింది చూడండి చిన్న గుంపే మూడే కుటుంబాలు ఏస్క్రో పుట్టుకను గ్రహించాయి నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ ఈ ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు తూర్పు దేశం అంటే యాక్చువల్ ఇండియా చైనా ఇవి అన్నట్టు సైన్ జియోగ్రఫికల్ గా చూస్తే ఈ తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు అక్కడ కూడా చూడగలిగింది ఎంతమంది చెప్పండి ఆరు ప్లేస్ మూడు తొమ్మిది మంది తొమ్మిది మందికి ఏస్కో యొక్క పుట్టుక బయలుపరచబడింది చెప్పండి ఇన్ని లక్షలాది ప్రజలుంటే ఇష్టాలు కోట్లాది ప్రజలుంటే ప్రపంచంలో ఈ మూడే టైనీ అంటాం కదా చాలా తొమ్మిది మంది మన ప్రభు పుట్టుకను గ్రహించగలిగి అదే మన ప్రభు కూడా ఆయన వచ్చే టైం అదే చెప్తున్నాడు వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ రిటర్న్స్ విల్ హీ ఫైండ్ ఫెయిత్ ఆన్ అర్త్ మనుషుకు మనకు భూమిలో విశ్వాసాన్ని కనుగొన తన ప్రేమని కనుగొన తెలుగులో విశ్వాసం ఇంగ్లీష్ లో ఫెయిత్ అనుంది ఆయన ప్రేమ చూపించేడు ఆయన స్వీకరించిన వాడికే విశ్వాసం ఎందుకంటే విశ్వాసానికి కరత దాన్ని కొనసాగించేవాడు మన ప్రభు దాన్ని పుట్టించిన వాడు కూడా మన ప్రభు అధ్యక్షుడు కాబట్టి ఆదమ్మ వాళ్ళకి హవా దగ్గరికి వచ్చేపడికి ఆ జ్యూవిష ఎంత మోసగించాడు ఆ బోధ అనిపించిందని అది చాలా మంది తింటున్నాడు మిలియన్స్ ఆఫ్ సిట్స్ ఆ వీడియోకి రాబర్ట్ ఫ్రెండ్ మేడ్ ఆయన పేరు ఆయన ఈ మధ్య చాలా ఇట్లాంటి టాక్స్ ఇస్తున్నాడు ఇంటర్నెట్ లో వినడానికి మంచి ఉంటుంది కానీ దాని వెనక మోసపించు ఆత్మ ఉంటుంది ఎందుకంటే డైలాగ్ అనేదాన్ని ఎక్కడ చెడగొట్టింది అనేది హవ్వ ఇది నిజమా అన్నాడు దానికి ముందే ప్రభువాక్యం వచ్చింది ఇది తినకూడదు అని ఇది తిన్ననాడు మీరు చచ్చదురు అన్నాడు ఖచ్చితంగా చనిపోతారు ఎందుకంటే హవ్వ దగ్గరకు వాడు ఎందుకంటే ఆదాం దగ్గరకు వస్తే ఆదాం తెలుసు వాడికి ఆదాము చాలా కఠినంగా ఉంటాడు ఎందుకంటే ఆనం పర్ఫెక్ట్ క్రియేషన్ క్రియేషన్ ఆయన శరీరంలోకి వెళ్ళి తీసుకొచ్చింది కాబట్టి ఉంది అవ్వదు కానీ ముందుగానే వాక్యం ఇచ్చాడు కదా దేవుడు బలహీన కాబట్టి ఈ వాక్యం ఇస్తున్నాను నేను ఈ వాక్యం నిన్ను కాపాడుతుంది నువ్వు డిజర్వ్ అయినప్పుడు ఖచ్చితంగా మరణం వస్తుంది లోకంలోకి ఎందుకంటే మరణం రీప్రొడ్యూస్ చేస్తారు మీరు మీరు జీవాన్ని రీప్రొడ్యూస్ చేయాల్సింది పోయి భార మీరు మరణాన్ని రీప్రొడ్యూస్ చేస్తారు అందుకే ఆ రోజు ఈ రోజు వరకు చచ్చిన వారినే వాళ్ళు కుట్టిస్తున్నారు ఇది మిస్ట్రీగా ఉంటుంది చెప్పడానికి కూడా కష్టం లేదు వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు పడుతున్న కుట్టిన పిల్లలందరూ చచ్చిన పిల్లలే కదా ఫిజికల్ గా జీవం అండి కానీ స్పిరిచువల్ గా వాళ్ళు డెడ్ పీపుల్ అన్నట్టు మరణం జీవం వచ్చింది జీవం నుంచి మరణం మరణంలోనికి జీవం తీసుకొని రావాలా ఇది సైకిల్ అన్నట్టు అందుకు మన ప్రభు రావాల్సి వచ్చింది యాక్సింగ్ అయితే కేసీఆర్ భక్తుడు అంటాడు దేశాన్ని నేను అన్ని వెలుగులాగా వెళ్ళబెట్టినా కానీ వాళ్ళు వెలగలేకపోయినారు కాబట్టి ఏ సుత్రు ఈ లోకానికి వెలుగులాగా రావాల్సి వచ్చింది అసలేనే ఇస్రాయల్ ఆయన వెంబడించే వారు మనమే అసలైన యూధిలో మళ్ళీ ఈ రోముల రాష్ట్ర పత్రిక రెండవ అధ్యాయము రోముల రాష్ట్ర పత్రిక ఏడవ ఎనిమిదవ తొమ్మిదవ అధ్యాయము పదకొండవ అధ్యాయం రాష్ట్ర పత్రిక లభిస్తాము అన్ని వాక్యాలు నిజమైన ఇస్రాయల్ ఏసో బిడలనే మనమందరూ రీప్రొడ్యూస్ చేస్తున్నాడమ్మా డెప్ లోకంలో ఆదాం కాలంలో ఎందుకు అంటే డైలాగ్ స్టార్ట్ అయింది ఈ డైలాగ్ తో డేంజర్ అంటే డైలాగు డైలాగ్ ఈ లోకం నుంచి దృష్టి నుంచి పుట్టింది అన్ఫార్చునేట్లీ డైలాగ్ లేకుండా అండర్స్టాండింగ్కి వస్తాం బ్రదర్ అని అర్న్ చేస్తారు మనుషులు కానీ మొదట్లో ఏ అది తిన్నాడు మీరు చదువురు వాడు వచ్చి డైలాగ్ స్టార్ట్ చేసేదు ఇది నిజమా ఇది మీరు తినొద్దు అని అది తినడం వలన ఏమొస్తుంది చూడండి వాళ్ళు హవ్వకి ఆశ్చర్యం ఇస్తున్నారు నేను తిన్నాను కదా నాకేం కాలేదు కదా కానీ ఎప్పుడైతే ఆ చెట్టు తిన్నదో ఆ చెట్టు ఎఫెక్ట్ ఆమె బాడీలో నాటుగా పోయింది నేను ఇది కొన్నిసార్లు చెప్తాను మనం ముఖ్యంగా ఈ నాటు వైద్యము లేక మూలికలు వాడుతా కదా నేను కల్లారీసినా చెప్తుండేది ఆ రోడ్ల మీద సైడ్ అలా కూర్చొని మూలికలు అమ్ముతుంటాడు వాడు అవి నిజంగా పనిచేసే మూలికలు ఎట్లా తెలుసా వాడు మూలికని మీ మీ శరీరం మీద ఎట్లా వృద్ధంగానేది మీ శరీరంలోకి దూరుకోబోతుంది అది అదొక దుష్ట శక్తి అన్నట్టు ఆ మూలిక ఏదో కట్టి కోసి లోపల పెట్టి కుట్టినట్లే లోపలికి వెళ్ళిపోతుంది మూలిక మనం ఇట్లా పట్టుకుంటే తెలుసుదా మూలిక వాటి దగ్గర ఉంది ఆ చెక్తి అన్నట్టు అంటే ఆ చెట్టు ఎఫెక్ట్ మీ శరీరంలో లాంగ్ టర్మ్ ఉంటుంది అన్నట్టు దాన్ని మళ్ళీ ఎవరైనా దైవజనుడు వచ్చి ప్రార్థన చేసి గుంజి బయటికి పట్టుకొస్తే గానీ అది లోపలికి బయటికి రాదు అన్నట్టు అట్లా తెలియక దేవుని సేవకులు ఒక శరీరంలో తాయత్ ఉందా ఒక మత్తు మందు ఉందా ఒకరి కడుపులో మందు ఉందా మీ సేవ జీవితం మీరు ఎందుకంటే మనకు టీచింగ్స్ లేవు చర్చెస్ అట్లాంటి ప్రాక్టీస్ లేదు అది నీకు చూపిస్తాడు నువ్వు ఎవరిని ఇంటికి అడుగు పెడితే నీకు అక్కడ ఏమి చీకటి చెట్టులోనే ఖచ్చితంగా దేవుడు నీకు చూపిస్తాడు ఎందుకంటే నీ సేవ దానికి సంబంధించింది ఎవరు చూడని విధంగా చూసే విధానం ఎవడు గ్రహించని విధంగా గ్రహించే విధానం ప్రభు నీకు అనుగ్రహించుడు కానీ హామ తెలిసిన వాక్యాన్ని ధృణీకరించింది అందుకు అది తినడం వలన తన శరణంలో అది నాటుకపోయింది ఆ చెట్టు అదొక పాయిజన్ అన్నట్టు ఎందుకంటే మీకు తెల్స్ ఎంతమంది మరణం ఎట్లా సంభవిస్తుంది పాయిజన్ ద్వారా సంభవిస్తుంది మేడం ఆ చెట్టు తినడం వల్ల పాయిజన్ వచ్చింది ఆ పాయిజన్ తన శరీరాన్ని మొత్తం స్ప్రెడ్ చేసింది దాన్ని తిన్నది తన భర్తను తినిపించింది అది ప్రాసెస్ ఈ డిసీజ్ స్ప్రెడ్ అవుతా ఉంటది పాయిజన్ అట్లా స్ప్రెడ్ అవుతా ఆ చెట్టు నుంచి మీకు ఎఫెక్ట్ బయటపడాలంటే దానికి ఇంకొక చెట్టు ఇచ్చిండు జీవ వృక్షం రెండు చెట్ల మధ్యలో ఆదమూలం ఆ జీవ వృక్షాన్ని తినకుండా వీళ్ళు మరణం తీసుకొచ్చే చెట్టు వృక్షాన్ని తిన్నారు ఇప్పుడు ఆ జీవ వృక్షము మనకు ఈ డిసెంబర్ జ్ఞాపకం చేయబడుతుంది డిసెంబర్ లో ఆయన పుట్టుక క్రిస్మస్ పండగ దానికి జ్ఞాపకం చేయబడుతుంది అసలు ఆయన పుట్టింది ఏప్రిల్ టైం ఎందుకంటే ఫస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్ అన్నట్టు మార్చ్ బిట్వీన్ మార్చ్ బిట్వీన్ ఏప్రిల్ ఆయన పుట్టింది యాక్చువల్ గా గా సెన్సస్ రికార్డ్స్ అవన్నీ తీసి చూస్తే అక్కడ తెలుస్తుంది ఆయన పుట్టిన టైమ్ ఎందుకంటే ఆయన పుట్టినప్పుడు వాళ్ళు పాపులేషన్ సెన్సర్ చేసిండ్రు శ్రీదర్ అనే రాజు పాపులేషన్ సెన్సర్ చేసిండు ఆ డాక్యుమెంట్స్ సరే దాచిపెట్టిండ్రో కాల్చి పెట్టిండ్రో తెలియదు కానీ క్యాలకులేషన్ సైంటిఫిక్ గా చూస్తే ఆయన పుట్టుక మార్చ్ ఏప్రిల్ మధ్యలో ఉంటుంది కానీ డిసెంబర్లో చేస్తారు ఎందుకంటే తెలుసు అని డిసెంబర్లో ట్వంటీ ఫిఫ్త్ కి నెరో రాజు దేవతని పూజించేటటువంటి వాళ్ళు ఆ రోజు వాడు రక్షణ ఆ దేవత చేసే బదులు ప్రభుకి చేసింది అంతే తేడా అట్లా క్రిస్మస్ డేట్ ఏర్పడింది అన్నట్టు హిస్టారికల్ గా అయితే ఇప్పుడు ఆ చెట్టు ఎఫెక్ట్ నీ శరీరానికి వెళ్ళి బయటికి పోవాలంటే దానికి ముందు ఉన్న జీవవృక్షము నువ్వు స్వీకరించాలా ఏసు అందుకే ఈ లోకంలో చెట్టు రూపకంగా మనిషి రూపకంగా రావాల్సి వచ్చింది పాటలు గటించిన ఇది ఒక సమస్తం కృతమైనవి కాబట్టి ఆయనని నువ్వు రుచి చూస్తేనే గాని ఆయనని ఆయన శరీర రక్తంలో పాలు గాని ఈ పాపము లేక ఆ ఆదామ చెట్టు ఎఫెక్ట్ నీ బాడీలోకి వెళ్ళిపోదు కొంచెం కష్టమే ఇది అర్థం చేసుకోవడము ఇదైతే డిఫరెంట్ గా ఉండి పోదనుకుంటాం కానీ ఆ చెట్టు ఎఫెక్ట్ ఆ నాటు వైద్యం మనం లేక మూలికల ఎఫెక్ట్ ఈ రోజు కూడా ఉంది ఆదామ చెట్టు ఎఫెక్ట్ దాని ఎఫెక్ట్ నుంచి నువ్వు సంపూర్ణంగా విడుదల మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మహిమ శరీరం పొందుతాం ఎందుకంటే దాని ఇంకా ఉంటది నువ్వు రక్షణ పొంది బాపేత్సం పొంది పరశుధాక పొందుకున్నట్టు కూడా పాపకు నియమాలు ఇంకా నీళ్ళగా ఉన్నాయి మోహపు చూపు నుంచి నువ్వు ఇంకా బయటపడలేకపోతున్నావు ఆ శరీర నేత్రాశలు అంటున్నా కదా జీవపు డబ్బం నుంచి ఇంకా బయటపడలే బయటపడలేకపోతున్నావు నీ పరశుధాత్మాభిషేకం నుండి కృపవారాలు దేవుడి సేవలో ఎన్నో విశేషాలు అద్భుతాలు చేసినా ఆ బలహీనతని ఇంకా వెంటాడుతుంది దాన్ని నువ్వు ఎట్లా చిత్రవరణ చేసుకుంటావు నీ శరీరాన్ని ఎట్లా చంపుకుంటావు దాన్ని దాన్ని ఎట్లా నువ్వు అది నీకు అసాధ్యం అందుకే నీకు హోలీశ్వరి అనాయింటింగ్ అవసరం పశుదాతం వచ్చినప్పుడు నీకు మీరు అన్నాడు కాబట్టి దాని శక్తి పొందాలా ఆ ఆ ఆ చెట్టు ఎఫెక్ట్ నుంచి నీకు బయటికి రావాలంటే మటుకు నీకు ఆ అనాయింటింగ్ అవసరం అందుకే హోలీశ్వరి దేవుని ఆత్మనే అది నీకు నడిపించగలరు దానికి ముందు కండిషన్ నువ్వు నిజంగా నూతన చిన్న అనుభవం రావాలా మనమంతా అనుభవంలో ఉన్నాం కాబట్టి ఇవి మనం సున్నాతంగా అర్థం చేయగలుగుతున్నాం అందుకని తిమోతి మొదటి పత్రిక పౌలు దాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఒకసారి చూడండి మరోసారి కడవరి దినంలలో కొందరు అబద్ధికులు మీద మోస పుచ్చు ఆత్మలండను దయ్యంలో బోధన లక్ష్యం విశ్వాస భ్రష్టుల వీతురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు చెప్పండి విశ్వాస భ్రష్టులు అంటే ఇంగ్లీష్ అని ఏం చేస్తున్నా సంపార్ట్ ఫ్రం థింగ్ చెప్పండి అంటే ఆల్రెడీ విశ్వాసంలో ఉన్నవాళ్ళు దాని నుంచి డిపార్ట్ అంటే తెలుగులోనేమో భ్రష్టులు అయిపోతున్నారు అన్నది ఇక్కడ ఏమో డిపార్ట్ అంటే తొలిగిపోతారంటే యాక్చువల్ ఇంటర్ప్రిటేషన్ విశ్వాసం నుంచి తెలిగిపోతారంటే పోతారంటే అక్కడ ఉంది ఎందుకు తొలగిపోతారంటే మోసపుచ్చు ఆత్మలకు వారి చెవినిస్తున్నారు మోసపుచ్చు ఆత్మల ఎందున దయ్యంల బోధ ఎందు లక్ష్యం చెప్పండి వాడికి ఆశ అటువంటి బోధ లక్ష్యం అంటే కాన్సన్ట్రేషన్ చూసిన దాని మీద కాన్సన్ట్రేషన్ ఏదో వింత వింత రకాల చెప్తుంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ అయితే నేను న్యూస్ చెప్తున్నాను డాక్టర్స్ ఆఫ్ డెవీల్ Doctrines of devilish. Plural form. Telugu is not related. Telugu is not related. Baudala anudala. Baudala yandu anudala. Actually it is English. Prataraka. Because the devil is not related. The first thing is Aatmala Godha. In English question. Seducing spirits and Doctrines of devilish. A devil is not related to Aatmala. అందుకే రకరకాల వింత రకమైన బోధలు మనం వింటూ ఉంటాం ఒరిజినల్ బోధ పోయింది మ్యాక్సిమం అయిపోయింది ఆల్మోస్ట్ కొత్త ప్రాణానికి వచ్చింది ఆ ఒరిజినల్ బోధలు మనం ఒరిజినల్ బోధన తెచ్చుకోవాలి మన ఫేరో దానికి సంబంధించి మొత్తం కరప్షన్ అయిపోయింది చర్చ సిస్టమ్ ఆఫ్ డెగిల్స్ ఎందుకు ఈ డాక్టరెంట్స్ ఆఫ్ డెలిస్ తినడం వలన వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోయారని చెప్తుంది వాటికి దాని తర్వాత ఫస్ట్ దాని తర్వాత అబద్దికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై చూడండి అబద్దికులు వీళ్ళంతా వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహంలో నిషేధించచ్చు ఇది కరెక్ట్ టైం అన్నట్టు కడవరి దిన జరిగా ఈ రోజు జరిగిన ప్రతి గవర్నమెంట్స్ దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి మన సుప్రీంకోర్టు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేసింది మన సుప్రీంకోర్టు ఎన్ని డిక్లేర్ చేసిందంటే సేమ్ సెక్స్ కి ఫ్రీడమ్ ఇచ్చేసింది ఇప్పుడు ఏదే సూర్ మనం చూస్తాము మ్యారేజెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఎవరిస్తాం వాడు ఎవరిష్టం వాడు అన్నట్టు ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎవరిష్టం వాడంటే ఇక భయంకరమైన కాలము లోవర్ కాలము లేక లోటు కాలం లేక ఉంటే అసలు పెళ్లి చేసుకోరు లివింగ్ పార్ట్నర్షిప్ వచ్చేసిందా లేదా డిసైడ్ ఇది మన దేశంలో అయిపోయింది మళ్ళీ లివింగ్ పార్ట్నర్ లో అంటే వాళ్ళు స్త్రీ పురుషులు కలిసి జీవిస్తారు కానీ పెళ్లిళ్ళు చేసుకోరు ఇది ఎన్ టైం సైన్ అన్నట్టు ఇది పర్ఫెక్ట్ సైన్ ఇది ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోయింది ప్రపంచంలో చాలా ర్యాపిడ్గా అది ఒక భయంకరమైన రోగంలాగా స్ప్రెడ్ అయింది మీద ఈ కరోనా వైరస్ గురించి ఆలోచించి భయపడుతున్నాం కానీ దానికంటే డేంజరస్ డిసీజెస్ ఇవన్నీ ఇది చాలా భయంకరమైన డిసీజెస్ గురించి వెళ్ళి చాలా వివాహం నిషేధిస్తున్నారు వీళ్ళు అంటే పెళ్లిళ్ళు చేసుకోరు కానీ కలిసి జీవిస్తారు కలిసి పట్టుకుంటారు వాళ్ళకు పుట్టిన పిల్లల్ని ఏమని పిలుస్తారు కాబట్టి ఇప్పుడు చూడండి నేను ఇక్కడి నుంచి డిపార్చర్ ఈ వాక్యం కూడా ఆయన పౌరు ఎన్నికలు చెప్పిందో చూడండి అంబర్జీకులు వాతాపర్ణ మనసాక్షి గల వారై వివాహం జీవించు సర్చే విషయమై అనుభవం గల విశ్వాసాలు కృతజ్ఞతలు చెల్లించి చెల్లించి పుచ్చుకున్న నిమిత్తంలో దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవులను చెప్పు సరే మనం బోధలు కూడా కొన్ని సన్ మనం ఇట్లాంటివి చేస్తా ఉన్నాము తిరుపతి చెప్తా ఉంటాం కానీ సరే సైంటిఫిక్ గా ఈ ప్రాబ్లం సైంటిఫిక్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చెప్పబడుతున్న బోధ వేరే మనం సైంటిఫిక్ ఆలోచిస్తున్న బోధ వేరే ఉదాహరణకి ఆ సత్య విషయమై అనుభవం జ్ఞానం గల మీరు అసలు కృతజ్ఞత చెల్లించి చెల్లించి దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్ని తిరుట మాటలన్నీ చెప్పు చెందరు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది జ్ఞానార్థం చేసుకుని ఇక్కడ ఆయన ఎటువంటి ఆహారము మన కొడుకు పెట్టిండు సరే ఒకటి ఏంటంటే ఏది ఆహారము ఏది ఆహారం కాదు కానీ దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కాబట్టి ఆయన దృష్టిలో మంచిదే ఎందుకంటే ద్వారా వచ్చింది కాబట్టి అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకున్నడలా ఏది నిషేధింప తగినది కాదు అయితే ఈ నాలుగవ వచనము వెరీ వెరీ కీ వచనం అన్నట్టు మీ శరీరానికి పాయిజన్ ఎట్లా ఎంటర్ అవుతుంది మీ శరీరంలోకి వెళ్ళిన పాయిజన్ కూడా ఎట్లా న్యూట్రలైజ్ అవుతుంది లేక అది దాని ఎఫెక్ట్ మీద పనిచేయకుండా ఉండాలంటే నాలుగవ వచనాన్ని కీ వచనం అంటాం దాని దాని అర్థం ఏంటంటే ప్రభు ప్రతిదీదీ సృష్టించినవాడు ఆయన లేకుంటే ఏమి సృష్టించబడలేదు కదా ఉదాహరణకి ఇప్పుడు జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ మనం మీట్లా లాస్ట్ వీక్ చెప్పిన దాన్ని కోళ్ళ గురించి మాంస పాపులర్ మీట్ ప్రపంచంలో బహు పాపులర్ మీట్ అంటే చికెనే ఏ దేశమైనా కానీ ఇప్పుడు మనం జెనటికలీ మాడిఫైడ్ చికెన్ మనుషులు దాన్ని డిఎన్ఏ మార్చి టీచింగ్స్ మార్చి ఏదో చేసి దాన్ని ఇంకేదంతా పెట్టి ఏదో చేస్తే బయట తీసుకొస్తారు కానీ జీవం ఇస్తుంది మనకు ప్రవ్వే కదా దానిలోనికి జీవము మనిషి పెట్టాడు కదా మనిషికి అది లేదు కదా శక్తి ఎటువంటి జీవరాశినైనా దానికి జీవం ఇచ్చేది మన ప్రవ్వే వీడు ఏం దాన్ని మ్యూట్ చేస్తున్నాడు అంటే లేక దాన్ని మాడిఫై చేస్తుంది దాన్ని జీన్స్ ని ట్రిక్కింగ్ అంతేమంటాం అంటే ట్రిక్ హ్యాకింగ్ అంటాం సైంటిఫిక్ గా హ్యాకింగ్ ఆ జీన్స్ ని హ్యాకింగ్ చేసి అది పెదగా అయ్యేటట్లు బరువు అయ్యేటట్లు త్వరగా పెరిగేటట్లు ఇట్లాంటివి చేస్తూ ఉంటాం దానికి బలింతలు అనుకుంటే తర్వాత ఎందుకంటే మ్యూటేటెడ్ ఎప్పుడన్నా వీకే అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకున్న డల ఏది నిషేధింప తగినది కాదు ఒక్కసారి ఇంగ్లీష్లో చూస్తే కూడా మనకు అది అర్థమైపోతుంది బట్ లో ఫర్ ఎవ్రీ క్రీచర్ ఆఫ్ గాడ్ ఈజ్ గుడ్ అండ్ నథింగ్ టు బి రెఫ్యూస్డ్ ఆచారంగా ఏమంటే మూడో వర్షంలో ఫర్ టు మ్యారీ అండ్ కమాండింగ్ టు అబ్స్టైన్ ఫ్రమ్ మీట్ విచ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ To be received with thanksgiving of them, which believed and know the truth. Who is thanksgiving? Who is the gift of God? Who is the faith? Who is the faith? Who is the gift of God? Who is the gift of God? Who is the gift of God? Who is the gift of God? దాని మీద చేయబెట్టి నువ్వు ప్రార్థన చేసి దేవాతని ఆశ్రయించి ప్రవ్వ ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫుడ్ ఇది లేని వారికి కూడా అనుగ్రహించి ప్రవ్వా అని నువ్వు చెప్పి ఆయన అందుకు విశ్వాసం వస్తున్నావు ఇది నువ్వు నాకు ఇచ్చిన ఈ దినము నా టేబుల్ మీదకి నడిపించింది పంపించింది మీరే ప్రవ్వా అని నేను నమ్ముతున్నాను ప్రవ్వా అని ఇటువంటి సత్యాన్ని గ్రహించిన వాడు తిన్నప్పుడు వాడి శరీరం మీద దాని ఎఫెక్ట్ ఉండదు లేకపోతే ఏమవుతుందంటే అది థైరాయిడ్ స్థలం నుంచి మొదలుకొని దానికి ఖచ్చితంగా యాంటీబయాటిక్ ఇంజక్షన్స్ ఇస్తారు హార్మోన్స్ ఇస్తారు రకరకాల హార్మోన్స్ అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేని పదాలండి కానీ ఆ హార్మోన్స్ కి అది లోబడి పెరిగిన జీవన్నట్టు అది మేకలే కాని గొర్రెలే కానీ ఆవులే కానీ లేక ఇప్పుడు ఫిష్లే కాని ఫిష్ అయితే చాలా ఉంటాయి హెవీ మెటల్స్ మెరిక్యూరీ లెట్ చాలా ఉంటాయి ఫిషెస్ అలా వాటిని తీసుకొచ్చుకొని నువ్వు మండుకొని తింటున్నావు ఈ మూడు ప్రిన్సిపల్స్ నువ్వు పాటించకపోతే మటుకు నువ్వు ఏ తిన్నా నీ క్షీరాన్ని చెడగొతుంది నీ జీర్ణశక్తి మీద అఫెక్ట్ ఇస్తుంది నీ అవయవాలు దెబ్బ కొడుతా ఉంటాయి మనం ఉంటుంది బహుభయంకరమైన దినాలు అయితే వాటి ఎఫెక్ట్స్ న్యూట్రలైజ్ చేసుకోవాలా అంటే నీ కుటుంబాన్ని పోషిస్తే కుటుంబానికి ఫీడ్ చేసినప్పుడు ఇది నీకు చాలా ఇంపార్టెంట్ you must believe that it is created by god and point number 1 cheptundi rendavadi krutagnata bhavam prabhu nidwanalla idar ee aharam ma karigichinandu dantarata ee satyamnu grahinchana idi prabhu valla galigindi idi prabhu ena kaniginchindu anagye lekuna talventagala kuda okka ralu avu prati creature prabhu e srishtinchina varu vaatini teliskarinchakunda vaatini thanks giving toni manu seekarinchala ఎందుకంటే ఐదో వర్షంలో ఏముందంటే ఫార్ ఇట్ ఈస్ సైంటిఫైడ్ బై ద గోడ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయర్ పాయింట్ ఇప్పుడు కంక్లూడింగ్ పాయింట్ ఇది అది ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో విశ్వాసంతో కృతజ్ఞత భావంతో సత్యంతో ముఖ్యంగా సత్యాన్ని వాడు అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలన పవిత్రపరచపరుచున్నది అందుకు మనకి ప్రార్థనలు చాలా ఇంపార్టెంట్ వాక్యం చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ గా ఉన్న ఆహారము నిమిద ఎఫెక్ట్స్ పడకుండా ఉండాలంటే అందులో ఏ పాయిజన్ ఉన్నా కానీ ఎటువంటి కెమికల్స్ ఉన్నా కానీ చాలా మంది ట్రాన్స్ఫాట్స్ గురించి మాట్లాడుతుంటారు ఈరోజు ఎక్కడ పోయినా కానీ ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఒక ఆహారంలో ఇంకొక ఆహారం కలిపేటప్పుడు ఆహారం ఫ్యాట్ ఈ ఆహారం ఫ్యాట్ కలుస్తుంది అంటాడు ట్రాన్స్ ఫ్యాట్ ప్రాబ్లమే కాదు కానీ నేను చెప్తున్నా ట్రాన్స్ షుగర్ ప్రాబ్లం ఎందుకంటే ట్రాన్స్ షుగర్ అంటే ఉదాహరణకి మిల్క్ లో షుగర్ ఉంటుంది నువ్వు దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి వేడి చేసినాక మళ్ళీ షుగర్ కలుపుతున్నావు ఇది రెండు రకాల రెండు టూ టైమ్స్ షుగర్ ట్రాన్స్ఫర్ అయింది దాన్ని ట్రాన్స్ఫర్ షుగర్ అంటావు అటువంటి తీరి ఎక్కడ లేదు ఏ పుస్తకాలలో ఉండేది అది కానీ ప్రభువు మనకు చూపిస్తుంది ఏంటంటే ఉడిపి హోటల్ ఇడ్లీ తిన్న ఇడ్లీలో షుగర్ ఇస్తాడు వాడు ఎందుకంటే అది కొంచెం త్వరగా ఉప్పొంగాలని పులుపులో ఉప్పొంగాలని కొంచెం షుగర్ ఇస్తాడు ఈస్ట్ లో షుగర్ ఉంటుంది దాని తర్వాత మార్నింగ్ వాడు అల్లం చట్నీ చేస్తే అందం షుగర్ వేస్తాడు దాని తర్వాత ఎంతమంది తెలుసు సాంబార్ లో షుగర్ వేస్తారండి షుగర్ గానీ బెల్లం కానీ కలుపుతారండి అంటే నాలుగు ఫోర్ టైమ్స్ షుగర్ ను తింటున్నావు దీన్ని ట్రాన్స్ షుగర్ అంటారు ఈ ట్రాన్స్ షుగర్ బాడీని పాయిజన్ చేస్తుంది సరే మనకి కొన్నిసార్లు అవసరం తినక తప్పదు ఈ ప్రిన్సిపల్ని అర్థం చేసుకోవాలా ఏంటది కృతజ్ఞతలు చెల్లించు దాని తర్వాత దేవుడే దీన్ని సృష్టించడండి నమ్ముతూ సత్యాన్ని సత్యంలోకి స్వీకరిస్తూ వాక్యంతోను ప్రార్థనతోను దాన్ని పవిత్రపరచుకోవాలి మనం లేకపోతే దాంట్లో ఉన్న ఆ పాయిజన్స్ ఆ ప్రిజర్వేటివ్స్ క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఏ ఫుడ్ లేబుల్స్ మీద మనం చూస్తాం క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ ప్రిజర్వేటివ్స్ నేను చాలా మటుకు ఏ మన రీటైల్ అవుట్లైట్ లో క్లాస్ టూ ప్రిజర్వేటివ్స్ పెడతారు క్లాస్ వన్ చాలా కాస్ట్లీ అన్నట్టు ప్రిజర్వేటివ్స్ అంటే క్లాస్ టూ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి సాధారణంగా ఏ కే ఏ ఫుడ్ అయినా కానీ ఆ క్లాస్ టూ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి అంటే అవన్నీ ఖచ్చితంగా సెమికల్సే అని చెప్తారు వాడు దాని వార్నింగ్స్ ఉంటాయి మీరు ఎక్కడ వాటి మీద వార్నింగ్ దిస్ ఫుడ్ కంటెంట్ యాజ్ పర్ టైమ్ నాట్ ఫార్ అని ఉంటాయి చాలా సార్లు ఫ్యాక్ట్రీన్ కూడా నాట్ ఫార్ చిల్డ్రన్ అని దాని చాలా ఫుడ్ల వాడేస్తూ ఉంటాయి ఈరోజు చీప్ షుగర్ అన్నట్టు అది యాజ్ పర్ చీప్ షుగర్స్ అన్నట్టు షుగర్ వాడే బదులు యాజ్ పర్ టైమ్ ఫ్యాకరీన్ పౌడర్ లాగా ఉంటుంది మన మొఘం కూసుకుండే పౌడర్ లాగా ఉంటుంది వాటిని కనిపించారు స్వీట్ గా అయిపోతుంది ఆహారం షుగర్ కాస్ట్లీ ఇవి చీప్ అన్నట్టు సో వాడికి అసలు మన హెల్త్ గురించి వాడికి నమ్మకం వాడికి వాడికి అవసరమే లేదు వాడి జేబు నింపుకుంటే కాదు అన్నట్టు ఉంటాడు అది వాడు వేసు అట్లా తయారైపోయింది ఎండ్ టైమ్స్ లో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఖచ్చితంగా జబర్దస్తి ఇస్తారు మాకు చూపించిన మన కుటుంబికులే బలవంతంగా మనల్ని అడిపిస్తారనిపోయిన వారు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కజనులు పిల్లలు జబర్దస్తి చేస్తారు అదే తప్పని మనం తీసుకుందాం నువ్వు తీసుకోకపోతే నీకు వచ్చింది ఇన్ఫెక్షన్ నీ నుంచి మాకు రాదా అంటే అప్పుడు నువ్వు చెప్పగలవా మీరు వ్యాక్సిన్ తీసుకుంటే నాకు వస్తే నీకేం నష్టం నాకు వైరస్ ఇన్ఫెక్షన్ ఇస్తే మీకు కావద్దు కదా మీరు ఇంజక్షన్ తీసుకున్నారు కదా అని చెప్పగలవా చెప్పలేదు నిన్ను జబర్దస్తి చేసి నేను బలవంతం చేసి మీ బ్రెయిన్ వాష్ చేసి వాంటని వీన్ చెప్పించి నిన్న జబర్దస్తి ఇంజక్షన్ ఇస్తాడు ఈ ప్రిన్సిపల్ నువ్వు పాటించాలి ఎప్పుడు అది మీ బాడీ మీద ఎఫెక్ట్ ఇవ్వకుండా మీ బ్లడ్ లో పోయి మీ ఎన్టీ వ్యాక్సిన్ డిఎన్ఏని మార్చేస్తాడు అది ప్రిన్సిపల్ అన్నట్టు డిఎన్ఏని మార్చేసి మీ యాంటీబాడీస్ ని అభివృద్ధి దాని గుణగలు అది కానీ యాంటీబాడీస్ ని అభివృద్ధి చేస్తుందా అదే అదే యాంటీబాడీస్ ని రివర్స్ చేస్తా ఉన్న యాంటీబాడీస్ ని ఎగబడుతుందా హెచ్ఐవీ వైరస్ అదే జరిగింది వాళ్ళు చేసినప్పుడు చరిత్రలో ఉంది ఒకటి హిస్టరీ మనకి హెచ్ఐవీ వైరస్ చేసిన వ్యాక్సిన్స్ అన్ని రివర్స్ అయినాయి ఉన్న యాంటీబాడీస్ పోతాయి భయంకరమైన టైమ్స్ మనం జీవిస్తున్నాం ఇది నీకు ఇప్పుడు ఈ ప్రిన్సిపుల్ అర్థం కావాలి నువ్వు ఎట్లా దీన్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తావు ప్రతి దాంట్లో నువ్వు చిన్నగా దేవుని వాక్యాన్ని చూడాలా వాక్యం ఏం ప్రకటిస్తుందా ఈ వాక్యాన్ని వాడుకోవాలి మనం తినకముందు దాని తర్వాత చేయాలి కంపల్సరీ ప్రార్థన చేయాలా ఆహారం చేయడానికి ప్రార్థన మర్చిపోవద్దు చాలా మంది తక్కువ చేపెట్టేస్తారు ఫేస్ చేస్తారు మనం అట్లా ఉండడానికి వీళ్ళే కాంప్రమైజ్గా ఉంటుంది ఏ హోటల్ అన్నా ఏ ప్రాంతం అన్నా నేను ఏ హాస్పిటల్ అయినా కానీ ఈ ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాలా వ్యాక్సిన్ మీ బాడీ మీద పోవంగానే అది న్యూట్రల్ ఐజ్ అయిపోవాలి నీళ్ళలాగా మారిపోవాలా మారిపోయి యూరిన్షన్ ద్వారా ఇంకపోవాలి బయటికి చాలా భయంకరంగా వాటి గురించి రిపోర్ట్స్ వింటున్నా ఎంత మటుకు ట్రూత్ అనే ప్రాబ్లం మనకు బయటపరచాలా ఇదే అవకాశము ప్రపంచాన్ని మొత్తం మైండ్ కంట్రోల్ చేయాలనేసి ఈ వ్యాక్సిన్స్ వల్ల చిన్న నానో చిప్స్ పెట్టేసి హ్యూమన్ బాడీస్ ని కంట్రోల్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తారు అందుకు కొన్ని ఫార్మా కంపెనీస్ ఒప్పుకుంటా కానీ ఇది ఫైనల్ ఆపర్చునిటీ ఈ ఆపర్చునిటీ పోతే మళ్ళీ మనకి ఎప్పటికీ దొరకదు ఆపర్చునిటీ అని కొన్ని సీక్రెట్ సొసైటీస్ ఈ వ్యాక్సిన్ ద్వారా చిన్న నానో చిప్స్ కంప్యూటర్ చిప్స్ ని హ్యూమన్ బాడీ ఇన్సర్ట్ చేసి మైండ్ కంట్రోల్ చేయాలనేసి ప్లాన్ చేస్తారు ఇది ఎప్పటి నడుస్తుంది సెవెంటీస్ నుంచే నడుస్తుంది మైండ్ కంట్రోల్ ప్రాజెక్ట్ ఇది రేయరెస్ట్ ఆపర్చునిటీ ఇది తప్పిందంటే ఇంకా మళ్ళా మనకు దొరకదు కానీ వాళ్ళు భయంకరంగా ట్రై చేస్తున్నారు దీన్ని ఎట్లా దూడ్చాలి మనుషుల బాడీలో ఇది రేయరెస్ట్ ఆపర్చునిటీ అనేసి వాళ్ళు ట్రై చేస్తున్నారు మళ్ళా వాడు ఫైజర్ ప్రెసిడెంట్ నేను తీసుకుని ఎందుకు చెప్తున్నాడు బ్రెజిల్ ప్రైమ్ మినిస్టర్ కూడా నేను తీసుకున్నాను చెప్తున్నాడు అంటే వాళ్ళకి ఆల్రెడీ వెళ్తున్నటి కథలన్నీ మనకే తెలియదు గొడవలం కదా తాపలుకి తెలియదు ఇది కానీ మన బాధ్యత ప్రభు మన చూపిస్తుంటే వీటిని గ్రహించి మనం అనేట్లో చూపించాలా అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం వర్ష ద్రవ తండ్రి వనాలేట్ అయినా కృపగల దేవా మీ స్తోత్రాలైనా మనుషులు మీ కంట్రోల్ తీసుకుని ఈ లోకం ప్రయత్నిస్తుంది కానీ ప్రభు మేము మీ కంట్రోల్కి రావాలని ఆశపడుతున్నాం సంపూర్ణంగా మీ ఆత్మకి మేము సమర్పించుకుంటున్నాం వి వాంట్టు హీల్డ్ టు యువర్ స్పిరిట్ నాట్ మీ ఆత్మ చేత నడిపింపబడ్డ వారందరూ మీ పిల్లలు మీ కుమారులు కుమార్తెలని రెండు రాసిన పత్రిక ఎన్ని అధ్యాయంలో ఉంది తండ్రి ఎట్లా మేము గురించి జాగ్రత్త మీరే మాకు మార్గం చూపించిన వాడు నడిపించేవాడు అని మేము విసిరిస్తున్నాం తండ్రి అవునైనా మీరే పోషించ పుట్టించిన మీరే పోషించేవారు మీరే కాపాడేవారు మీరే మాకు చూపించిన జనత మరి మా మీకే కలిగిన దాకా హాని ్రదర్స్ ని వారి కుటుంబాలని మా పూర్తి ప్రియులని అందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క రాబో వారి సంవత్సరం అంతా కాచి కాపాడన్నారు ఇక మీ కూడా మీరు కాపాడుతారు కాబట్టి సంపూర్ణంగా మీరు సమర్పించుకొని జీవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి వ్యాక్సిన్స్ ప్రాబ్లం నుంచి మమ్మల్ని వైరస్ నుంచి కాపాడండి ఇది మరీ విజన్మించింది కొత్త రకంగా మారిందని మేము చూస్తున్నాం ఆయన అది ఎటువంటిదైనా కానీ ప్రభావ వాటికంట గొప్పవాలి మీరు మేము మిమ్మల్ని నమ్ముకున్నాం మనసుని అంటారు యోహోనాశించడం వీళ్ళని వాక్యాన్ని మేము విశ్వసిస్తున్నాం తంది పిల్లలందరూ నీకొరకు సాక్షిగా జీవించలేదన ఈ సంవత్సరానికి మీరు కాపానని మీకే వాళ్ళు అర్పించుకుంటూ మీద ఒక మనసు పరుచుకోమని మనసు సరి చేస్తే కృషి అప్రదిస్తున్నాం తంది ఆమె మెయిన్ సరే అని ఒక్కొక్కరుగా ప్రార్థన చేసాము వన్ బై వన్ ప్రార్థన చేయండి స్టార్ట్ చేయండి సార్ స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహాను పదవు దేవ మహిమ సర్వీపగతీ కృపమైన నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడాయన తండ్రి మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు గత కాలం వరకు ప్రభావం కాపాడుకుంటూ వచ్చినారు ప్రభా మీకు రెక్కల కింద మమ్మల్ని దాచుకున్నారు ప్రభావ మీకు వినికిళ్ళు అయినా మీ కృప వెంబడి కృపలు మాకు అనగిరించిన నీకు అన్నాలి సయ నీకే కృతజ్ఞతలు ప్రభావ నీకే స్థుతులు స్తోత్రమైన సమస్త మహిమ ప్రభావం మహా తేజస్సు మహాశ్వర్యం నీకే కలిగిందా కాహాలియా ప్రవ్వా ఉదయ కాల సమయంలో ప్రవ్వ నాయన నేను శృతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు మీకు స్వరమైన కృపను మాకు అనుగ్రహించినారు ప్రవ్వా దినం ఎంతో మంది చేయలేకపోయినారు ప్రవ్వ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన సజ్జలుగా పెట్టుకున్నారు మీకు అందాలిసా మీకే స్థతులు స్తోత్రమైన భయంకరమైన కాలంలో ఉంటుండగా నాయన మేము ఏ రీతిగా జీవించాలా అనే విషయాలు ప్రతి మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ప్రభ మమ్మల్ని సిద్ధపరుస్తూ మీ ఆదరణ మీ సమాధానం మాకు నడిపించిన విధాన్ని బట్టి మీకు వంద ప్రవ్వాక్యంధర ప్రభావ మీరు మాతో మాట్లాడాలి ఓ ప్రభా భూతంలో బోధ దయ్యముల బోధ అది ఆరంభం అయిపోయింది ప్రభావ రెండు వేల సంవత్సరాల మా కాలంలో అవి బహాటంగా చూస్తున్నామే మీరు అవి చూపిస్తున్నారు కాబట్టి ప్రభా ప్రతి దశలో ప్రభావ ప్రార్థన పూర్వకంగా మేము ముందుకు పోలాగానే సహాయపడండి ఎక్కడున్న ఏ స్థితిలోనే కానీ ప్రభావ ఆయన అక్కడ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మేము ప్రార్థన పూర్వకంగా వాటిని గ్రహించాలని మీరు సహాయపడండి ఈ వాక్యం మాకు జ్ఞాపకానికి రావాలో ప్రభా మీ వాక్యంలో మీరు దివారాత్రుల టైం గడపాల ప్రభావ మీరు సహాయపడండి ప్రతి బలహీనత నుంచి మాకు విడుదల కల్పించి ఆయనకు వన్నాను ఆయన ఇంతపై ఒక వ్యాక్సిన్ ప్రభావ మనుషులు ఎంతో జబర్దస్త్గా ఇస్తారు ప్రభావ ఆయన ఇస్తూ ప్రభా అంటే అనేకులు తీసుకోలేనని బాహాటగా చెప్తున్నారు కానీ వాళ్ళకు అర్థమైంది కానీ ప్రభావ మనుషులు మాకు అర్థం కావట్లేదు అని ఉపజనం నేను ఆ రీతిగా ఉన్నారు ప్రభా నీకు వందాలిసయ్య అది మేము అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీరు మాకు అవన్నీ బయలుపరుస్తున్నారు ప్రభావ మీ కృప ద్వారా మీ ఆత్మ ద్వారా మాకు అవన్నీ చూసిస్తున్నారు నీకు వందాలి ఆత్మ వల్లే మేము మాకు ఇవన్నీ బయలుపరుస్తున్నారని మేము సంపూర్ణంగా మేము విశ్వసిస్తున్నాం కాబట్టి పరిశుధాత్మ అభిషేకం మాకు ఎంతో అవసరం ప్రభావ మీరు ఆత్మరూపకంగానే మాత్రం మాట్లాడుతున్నారు వాక్యం నీకు వందాలి పశుధాత్మ అభిషేక మేము అందరం పొందుకోవాలి సత్యాలను మేము గ్రహించాలా ఇంకా ఎంతో మంది ప్రభు నశించిపోతారు అందరికి ప్రభు ఈ వాక్యాన్ని ప్రకటించాలా అలాంటి కాలంలో మేము ఉంటున్నాం ఏ రీతిగా సిద్ధపరచాలా ఆయన మీరే మాకు సాయకులుగా నడిపించండి మీ ఆత్మ నడిపింపు దయచేయండి నా దేవనా ప్రభావ అది మా బాడీలో ఒకవేళ పోతే ప్రభావం మేమైతే వేసుకోం ప్రభా ఆయన జబర్దస్త్ చేసినా గానీ ప్రభావా ఎట్లా దాని నుంచి బయటపడాలని మార్గం మీరు మాకు చూపించినారు అది మా బాడీలో పోయినా కానీ జీరో రూపంలో బయటకు రావాలా అది ఖాళీ పాలు వేసి తీస్తాను ఎందుకంటే మీకు అభిషేకం ఉంది కనుకో ప్రభు అది మమ్మల్ని ముట్టలేదు ప్రవా నా దేవాది నమ్ముతున్నాం ప్రవా నీకు అన్నాయ్య ఆ విధానాలు చూపిస్తారు అనేకులు అది చూపించాలా అనేకులు చూడలేని శక్తులు ఉన్నారు ప్రవా వ్యాక్సిన్ కనిపెట్టుకున్నారు అది ఎంతో భయంకరమైందో ప్రవా పెద్ద దురాత్మ ఉంది ప్రవ దాంట్లోనైనా ఎస్ అయ్య గ్రహించిన శక్తులు ఉన్నారు వాళ్ళ మైండ్ కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఎంతో చేస్తున్నారు కానీ మా మనసు మా తలంపులు మా మేము సమర్థం ప్రభావ మీకు సమర్థించుకుంటున్నాం నైనా మీ ఆధ్వర్యంలో మీ ఉండాలా ప్రభావ మీ ఆత్మ చేత మీరు నడిపింపబడాల ప్రతి దశలో అలాంటి స్పిరిచువల్ ఆత్మీయ అనుభూలకు మేమందరం పోలవ్ని సహాయపడండి ప్రతి ఆటంకాలు కొట్టివండి ప్రభ గొప్ప మీ కనికరిని చూపించండి లోకమంత ప్రభావ తల్లకిందులైపోతుంది ప్రభావ అయినా ఇసు మనుషులు భయంతో పరిగెత్తున్నారు ఏం జరగబోతుంది ఏమవుతుందని కాబట్టి ఇవన్నీ మీరు మాకు ముందుగానే చెప్పినారు మతైసు ఇరవై నాలుగు ఓ ప్రభావ జరగబో పట్టినలో తెలుసుకుంటే మీకు ముందుగానే చెప్పినాను కాబట్టి మీరు భయపడద్దు అన్నారు ప్రభా కాబట్టి ఎట్ట ఎదుర్కోవాలా ఏ రీతిలో మేము ఉండాలా ఆ శ్రమల కాలంలో అనే విషయాలు మాతో మాట్లాడదు ప్రభాస్ ప్రకటించాలా ప్రభావ ఎంతో మంది రోగగ్రస్తున్న అట్లాంటి వాళ్ళని ప్రభావ ప్రార్థన చేస్తే ప్రభులకు స్వస్థత పొందాలి ప్రభా అలాంటి గిఫ్ట్స్ మీరు మాకు అనుగ్రహించాలి మేము మీ మాయమద్ద ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలి మాలో ఎలాంటి అప్రవృతి ఉండదు ప్రభావ సైతం వాడి దుష్టుడు భయంకరంగా ప్రభావాడు పొందినట్టు ప్రభావ ఎవరిని మింగుదా అని తిరుగుతున్నారో గర్జించ ప్రభా ఎవరు ఏ బలహీతలు ఉంటో వాళ్ళు పట్టుకున్నాడు ప్రభావం దొరకొద్దు ప్రభా ఎందుకంటే ప్రభావ వాక్యం చెప్తున్న వ్యవహాన్ పత్రికలో ప్రభా నా దేవా దేవుని కుమారులు పాపం చేరని వాక్యం చేసింది ప్రభావ వాడు తను తాను భద్రం చేసుకునే దుష్టుడు వాళ్ళని ముట్టడు అని వాక్యం చేసింది ప్రభావ కాబట్టి మీలో మేము భద్రపరచబడాలా మీ వాక్యంలో మేము భద్రపరచబడాలా అప్పుడు వాడు ముట్టడు ప్రభు మాకు నేను మమ్మల్ని చూస్తే పరిగెత్తిపోతాడు ప్రభావ ఎందుకంటే వాడు మీకు అధికారం మాకు అనుగ్రహించినారు వాడు బలం మీద మాకు అనుకరించారు ప్రభా మి శక్తిని మాకు అనుగ్రహించిన పరిశుభాత్మ రూపంగా అది మాకు బయలుపరచడానికి అన్నా ప్రభావ ఆత్మ వాళ్ళని గొప్ప జనం అంతా ప్రభావ తిరిగి ఆ బలవంత మీరే మాకు సహాయకులు మార్గం చూపించండి నడిపించండి అలాంటి సేవ కోరికి మేము సంపూర్ణంగా ముందుకు పోవాలా దీని విషయంలో మేము కాంప్రమైజ్ కాకుండా ప్రభావ భయపడకుండా ముందుకు ధైర్యం వెళ్ళిపోవాలి ప్రభావ స్థితికి మేము వచ్చినాం ఈ లాక్ డౌన్ లో మాకు అవన్నీ చూపించింది ఈ దినం కొరకే చూపించినారు సిద్ధపడాలని ఆ దినం ఇప్పుడు వచ్చేసింది అది వచ్చింది ప్రవ్వ కాబట్టి మేము సిద్ధపడే ముందుకు వెళ్ళిపోవాలా మీరే మాకు సహాయకులనైనా మీరే ఆలోచన ద్వారా ఆత్మ ద్వారా నడిపించండి మీ కళల రూపంగా దర్శన మీరు మాత్రం మాట్లాడుతున్నారు నీకు అన్నారు అది మా జీవితం నెరవేర్చి ముందుకు పోలాగా అనేకులు ప్రభుత్వం చెంతకు నడిపించే అలాంటి సేవా జీవితం నడిపించండి మా కుటుంబాలు కాపాడుకోవాలా మా కుటుంబాలకి ఈ వార్త్యను మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలా వాళ్ళు ఇంటర్ఫియర్ చేయాలా వాళ్ళు మీ తప్పి ఎందుకంటే ఓ ప్రభావ తల్లి మనుషులంతా నైనా అయోమయంలో పడుతుంటే ప్రభావ ఇటు గాలి కొట్టుతో పరిగెత్తుకుని పోతున్నారు ప్రభా కల్పన బోధంతో పరిగెత్తున్నారు భూతముల బోధటు పరిగెత్తున్నారు కాబట్టి ప్రభ మేము అలాంటి దశలు ఉంటున్న వర్కులు జనుల మధ్య ఉన్నాం ప్రభావే మీకు జీవ వాక్యం పట్టుకుని ఉండే జ్యోతుల నిలబడాల ప్రభావ అనేకులు మీ వెలుగు దొంగకి మీరే ఆ వెలుగు ప్రభావ మీ వెలుగు మాలోంచి ప్రకాశించాలా ప్రభ ప్రతి ఒక్కరు మీతో ఆకర్షింపబడాల మీ వాక్యంతో ఆకర్షింపబడాల శిలువు మనం ఆ సిలువైపు ప్రభావ ఆకర్షింపబడాల ప్రభ నైనా ఈ తెగుల నుంచి వాళ్ళు విడుదల పొందాలా మీ వైపు చూస్తేనే మీ దగ్గరికి వస్తేనే వాళ్ళకి విడుదల ప్రవ్వా అనే సత్యం తెలుసుకోవాలి ప్రతి ఆ రీతిలో మేము ధైర్యంగా ప్రకటించాల్సింది వార్తని అలాంటి సేవా జీవితంలోకి మమ్మల్ని అందరూ నడిపించడం అని ప్రార్థిష్టం ఈస్రూప్ లో ప్రతి బ్రదర్స్ వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి సంపూర్ణంగా మీరు ఆశీర్దించండి నూతనంగా మీరు అభిషేకించండి వాళ్ళ కుటుంబం పిల్లలని అందరినీ పోషించండి మీ కాపుదల మీరు ఎక్కడి కింద భద్రపంచుకోండి ప్రవ్వా ఇలాంటి వైరస్ వాళ్ళకి చూకొని మీ ప్రొటెక్షన్ ఆ బిడలకు అనుగ్రహించమని ప్రార్థిష్టం ఆయన ప్రతి బిడలకు స్వస్థతలు అనుగ్రహించడం జీవితంలో మీరు గొప్పకాయలు కలిగించండి వాళ్ళ కెరియర్స్ మీరు ఆశ్రవదించండి అది ఏమన్నా వల్ బిజినెస్ వల్ చేసే జాబ్స్ లో పని బాట్లు అంతట్లో మీరు విజయం అనుగ్రహించండి ప్రభావ నైనా ఏ దిశలో ఏ స్థితిలో ఉన్నాయి కానీ ప్రభావ మేము మీ సత్యం మేము మర్చిపోక మేము ముందుకు పోవాలా ప్రభావ నీకే వండం మీరే మాకు సహాయకులు నడిపించమంటే అదిష్టం మీరు అక్కడ వరకు ప్రభావ మేము సిద్ధపడాలి నీకులు మేము సిద్ధపరచాలి అలాంటి సేవజీతం నడిపించండి దినవంత ప్రభావ మీకు పరిషోత్మ నడి మాకు అనుగ్రించే నూతనమైన కృపు నడిపించి ఓ ప్రభావ నా తండ్రి ప్రతిదా తలంపుల్లో మా ఆలోచనలు మా చూపులు ప్రతి దాంట్లో ప్రభావ ఆయన మీరు మా హృదయాలు మీరు నండేస్తారు ప్రభావ సమస్త ప్రవర్తన ఎందుకు ప్రభావం అశుద్ధంగా జీవించాలా ప్రతి తలంపులో మీరుండాలా మమ్మల్ని మీకు సంపూర్ణంగా సమర్పించుకున్నాం ప్రభావ మా హృదయంలో మీరుండి మీ ఆత్మ చేత మీ రాకపోతే మమ్మల్ని అందరినీ చిన్నపరచుకోమని ఈ వాక్యం మా హృదయాలని వాటిని ప్రకటించలేగల అలాంటి నడిపించి ఓ దేవా మీరే మహిమనందం అని ఏసు క్రీస్తు పరిశుద్ధాన్ని మమ్మల్ని ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఆమె ప్రార్థించారు పరిశుద్ధుడ మహాన్నతిడాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం వల్ల తండ్రి గొప్పదేవ గత కాలమంత మిమ్మల్ని కాచి కాపాడి భద్రపరుచున్నారు ప్రభా మీకు వందనాలు తండ్రి ప్రభా నయన వెలువలే తీసుకుని వచ్చినారు మీకు వందనాలు తండ్రి నాయనాయుడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి అద్భుత ఆశ్చర్య కార్యములను చేయవాడు తండ్రి వ్యాక్సిన్ ద్వారా ఆయన అనేక విషయాలు మాట్లాడి ఉన్నారు తండ్రి ఆయన ఈ ఫీవర్ దినాలలో దయ్యముల బేవ తండ్రి ప్రభాయన మీకు తెలియకుండా ఏది మా ఎంత కూడా రాలేదు అని తండ్రి అనేక విషయాలు మర్మములతో కూడినవి వ్యాక్సిన్ గురించి అనేక విషయాలు మాతో మాట్లాడినారు ప్రభా నాయన ఎంతో జాగ్రత్తగా ఈ ఎంత దినాలలో గడపటకు మాకు సహాయం చేయండి బలపరచండి ప్రభా నాయన నిజమైన బేవను మాత్రమే మేము వినలాగా మాకు సహాయం చేయండి ప్రభా మమ్మల్ని బలపరచండి ప్రభు అయినా మీ యొక్క సత్య సువార్తను తిపట్టే అనేకులకు ఆ సువార్తను ప్రకటించే వారంలో ఉండే తక్కువ సహాయం చేయండి చేత కాని వారి వల్ల తండ్రి ప్రభావైనా స్థితిలో నైనా మేము ఉండకుంటున్నట్లు సహాయం చేయండి పరిశుద్ధాత్మ అభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభు నైనా తండ్రి ప్రభ నైనా మీరు తండ్రి నేను వెళ్లిన తర్వాత మీరు ఇంకా నాకంటే గొప్ప కార్యాలను చూపురు అని చెప్పి ఉన్నారు ప్రవ్వ అయినా నిజముగా ఆర్థిక స్థితిలో మమ్మల్ని నిలబెట్టండి ప్రభ ఆయన అతడి వాడు ఏదైతే మా దగ్గర నుంచి దొంగిలించేవాడు తండ్రి వాడు చెల్లించి వాడు వెళ్ళేటప్పుడు మేము ఆజ్ఞాపించటకు మాకు బలముని శక్తిని అనుగ్రహించండి ప్రభ ఆయన మీ యొక్క ద్వారా అనేక మార్పులు నాయన మాకు సంధిస్తూ మమ్మల్ని స్థానిక తండ్రి హెచ్చరిస్తూ తండ్రి ప్రభావ ఏ విధముగా జీవించాలని కోణాల వైపు నడిపిస్తున్నది మీకు వందనాల ప్రజా స్త్రీల ప్రజ ఈ గ్రూప్ లో నాకు ఇచ్చిన అవకాశాలు అన్నిటిని బట్టి మీకు వందనాలు ప్రజ తండ్రి కోవిడ్ బాధితులను అనాథలను దిక్కు వారిని లెపరసాలను ఇతలాంగులను తండ్రి రైతులను ప్రతి బిడ్డను ఏమీ లేని వారిని ఆయన మీ చేతులు కట్టబెట్టుకుంటున్నాము తండ్రి వారికి సహాయం చేయండి బలపరచండి వారికి స్వస్థతను అనుగ్రహించండి వారికి రక్షణను అనుగ్రహించండి తండ్రి సేవకులను బట్టి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి సత్యముని మాత్రమే వారు బోధించలేదన డబ్బుకి లేక ఆయుారానికి తండ్రి ప్రభావ లేక ఆశలు దురాశలకు వారి పడిపోకుండా తండ్రి బలపరచండి ప్రభా సహాయం చేయండి ప్రభా ఆయన యథార్థంగా సేవ చేస్తూ తండ్రి ప్రభా మార్మూల్లో ప్రాంతాల్లో కొందలల్లో తండ్రి ప్రభా ఎవరు వెళ్ళని స్థలాల్లోకి మీ యొక్క సేవకులు తండ్రి ఇంకా బలపరచండి ప్రభా సహాయం అందించండి వారికి నాయన తోడుగా నీడగా ఉండండి ప్రభాయ హతసాక్షులైన బిడ్డల జ్ఞాపకం చేసుకుంటున్నాం వారి కుటుంబాలని బలపరచండి నైనా వారిని చూసి మాకు ఇంకా ధైర్యము దయచేయండి ప్రభావ బ్రతుకుట క్రీస్తే చాలా అయితే లాభంగానే ఆ విధంగా వారిని హింసించి ఉన్నారో వారికి రక్షణను కలగజేయండి ప్రభా నైనా సౌలు పౌలుగా చూసిన దేవుడు తండ్రి నాయన నన్ను కూడా భయంకరమైన స్థితిలో నుంచి మార్చిన దేవుడు నాయన అటువంటి వారిని మార్చమని వారికి అవకాశం దయచేయమని వేడుకొని చుంటున్నాం సంఘాలను బట్టి మొరపిడుచుండం ప్రభావ సంఘాలలో భక్తిహీనత తండ్రి లోకమంత సంఘంలో చేరువున్నది ప్రభా అల్లరి ఆటపాటలు తండ్రి ప్రభా ఆడంబరాలు ఆడావిడి తండ్రి ప్రభా నాయన వాటిలో నుంచి సంఘానికి విడుదల దయచేయండి ప్రభావ క్షేమములు దయచేయండి ప్రభావ మనం తండ్రి ప్రభావిలతో మీరు మాట్లాడవలసిందిగా అడుగుతుంటున్నాం అది మరి ఆ బిడ్డల్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి కేవలం మీకు మాత్రమే మహిమ రావాల అటువంటిది నైనా ఆ దగ్గర నుంచి అపవాదిత మహిమ వెళ్తుంది ప్రభా నైనా వారి జీవితంలోనైనా వారి బయట సహాయం చేయండి అంత దినాలలో మీ యొక్క బాణంలో అగ్ని దానముల వేలే వాళ్ళు పని పోయినట్లు సహాయం చేయండి ప్రభుత్వం వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జాతాన్ని బట్టి ప్రారంభిస్తుంటున్నాం ఆ తండ్రి ఏదైతే అట్టగా దొంగిలించి ఉన్నాడో అది ఏదంతలుగా వేస్తున్న దానంలో చెల్లించి వెళ్ళిన బాక తండ్రి ప్రధాన కళ్ళను ఆ యొక్క తాకండి ప్రజా సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి కుటుంబానికి సమాధానం దయచేయండి అదే మరికంటైనా నల్కమ్ని ఆ జ్ఞాపకం చేసుకుంటున్నాం బిడ్డని స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి కుటుంబానికి ధైర్యము దయచేయండి ప్రార్థనలు విని స్వస్థపరుస్తున్నందుకు మీకు వందనాలు రూపురాలు ప్రభా ఆయన గొప్ప చేయండి మిమ్మల్ని ఆంటీని పిల్ల ఆంటీని ఒక శంకర్ బ్రదర్ ని మీ చెట్లు సంపూర్ణ ఆరోగ్యంతో బలపరిచి స్వస్థపరచండి ప్రభా తోడుగా నీరుగా ఉండండి తండ్రి అదే మరిగా టీమ్ లో బ్రదర్స్ ని జ్ఞాపకం చేసుకోండి వాళ్ళని బలపరచండి వచ్చిన బ్రదర్స్ ని జ్ఞాపకం తీసుకోండి బలపరచండి సహాయం చేయండి మేము ఇంకా ప్రసవ యోజన కలగలేదు ఇంకా మాకు సహాయం చేయండి ప్రభు అని ఆయన ప్రసవ యోజనతో సువార్తన చెప్పాల అటువంటి జీవితాలు మాకు అనుగ్రహించి మా తగ్గించండి ఐతని ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒక్కసారి నాయన మీ కాదలు లేదా నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తాను మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియ కుమారుడు అయిన ఏ చుక్రీస్తుపరిశుద్ధన ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రింగురాజానికి ప్రింక రక్ష అయ్యత మిన కిమక ఆశ్చర్యకరంగా సహవాసుకై సమయానికి జీవించుకుంటూ నచ్చిన ప్రతికై కొలు వారి జీవితాల సరి సంకల్పాలకైనా జీవితం మీరు అలాంటి దినాలలో మమ్మల్ని సిద్ధపరచుకునే విధంగా తండ్రి మీరు అనుకరిస్తున్న వార్తలు రాచరించుకుంటారు అతి వార్ మనం అయ్యా ప్రముల తండ్రి భయంతో వాళ్ళు పోతున్న మా యొక్క సురక్షణ పిలుపు ఏర్పాటు అభివృద్ధి చేసేవాడు దేవా ప్రేంగుల తండ్రి అయ్యా నమ్మకం తండ్రి గరం క్రితం చేత సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రింగుల తండ్రి దేవ ప్రేంగుల తండ్రి ఏకతీ నిర్మ కుటుంబాలకుండా పోషి ఉన్నారు అనేకులుగా అడిగి ప్లే వారిని బట్టి వైపు చూస్తున్నాం మరణశైల్లో ఆదర్ తెల్లో ఉన్న వారిని బట్టి బాధ పెట్టుకుంటున్నాం తండ్రి అయ్యా సత్యమైన దేవుడు సత్యమైన దేవుడు అయ్యా విడుదల చేసే దేవుడు అయ్యా రక్షించి వేసుకు రక్షణ గురించి ఆయన ప్రదేశ్ అధికారులు నాయకులను అర్చన విడు పిలిచి కోరుకు సమస్తమైనటువంటి అధికారాలను సమాజాలను సమస్యలను తల్లి అధికారం అయ్యాయకులు నాయకత్వం నాటి ప్రజలను రైతు పెట్టుకుంటుండగా జీవితాలి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో తండ్రి కార్యం జరిగించండి చతుర్శాతానికి చతుర్శాతాన్ని ఆటంకముల నుండి దాని యొక్క సమస్తమైన చతుర్శాఖ మరి ఆ దేశాన్ని జరుగుతుంది అనేకమైనటువంటి దేవా సాక్షాత్ వారి యొక్క ప్రజల మధ్యలో దేవడానికి కోట విస్తారంగా ఉండటం వారి కోరికలు బోధికులు ప్రసారని ప్రాగాలు పట్టుకుంది అయ్యాన నిందను పొందుతున్నారు అయ్యాకే సాక్షులుగా సంబానికి సహాయం చేయండి దేవారు అయ్యా వారి జీవితంలో జీవితాన్ని తండ్రి అయ్యా నా జీవితంలో మా జీవితంలో ఇస్తున్నటువంటి ఒక స్వాతంత్రం యొక్క సమయానికి తెలవేరైన ప్రాంతాలకు వెళ్లి సేవ చేయవాలని ఆలోచించి ఉండగా అయ్యా మాటలకి కాదు తగ్గి మా ఆలోచనలకు మా యొక్క నాట్యతల కాదు మా యొక్క శరీరానుసారమైన లోక సమానమైనటువంటి భౌతిక జ్ఞానాన్ని ఆత్మ నాట్యతలు అనుకరించమని అయ్యా యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క దేవాలయవారిని అయ్యా యొక్క సమయాన్ని అయ్యా సమస్యల మీ చేతుల్లో పెట్టుబడుతున్న అయ్యా మీ చేతుల్లో అది మంచిగా జరుగుతుంది అయ్యా మీరు దేవాల ఫలం నుంచి దేవుడుగా చేస్తున్నాను సర్వాల తల్లిని పాదాలు పట్టుకుంటున్నా తల్లి మమ్మల్ని తిన్న అయ్యా నమ్మకాలని తగ్గే వారికి అనారోగ్య వారిని కాస్త పట్టుకుంటుండే అప్పుడు తీసుకొని పాదాలు పట్టుకోని తీసుకోవాలి పెళ్ళ తండ్రి రాజా చిన్న వాళ్ళు పెళ్లి సార్ కలిగి ఉన్నారు ప్రార్థన కోరిన పెట్టుకుని సాయం చేసుకుంటూ అయ్యా మా తలంటు ఆలోచన అయ్యానికి ఆరోగ్యం చేయడం మనోజ్ బ్రదర్ హలో మనోజ్ బ్రదర్ అన్న ప్రే చేయండి జ్ఞాపకం చేస్తుంది నూతన క్రితం నూతన పరిశీలన ఇంకా సరస్వతి నడిపించింది జ్ఞాపకం నడిపి అలసి నాభివనిస్తుంది ఈ బాఖ్యంధిక ప్రభా అన్ని విలంబన పరిశీలించాల ప్రభుత్వం కరణించండి నాది ప్రజలను కలికరించింది ఆత్మ తెలివండి ఈ వైరస్ ఖాళీ ఇపోవాలా అలానే ఎలా అధ్యానిస్తుంది ప్రభావ నీరు కాపాడండి భ మీ రక్ష ఎవరు లేదు ఇసుప్రభ వాళ్ళ ప్రభావం నడిపించింది రాక సమీపించింది సిద్ధపా జీతం తెచ్చి జీతం దాని పక్షుతో జీతం భయం వస్తాయి కోసం పక్షి జీవితం సాధించండి అలా ఎంత బిడ్డ రాలే వాళ్ళు సాకండి వాళ్ళ కుటుంబం జీవించి వాళ్ళ కుటుంబం పొందారా అది బిడ్డ ప్రభావ సేవ చేయాలా అలా నీ అనార్జ్ఞాని కోసం అలా నీ మేన్ అన్నా చివరి ప్రార్థన చేసి డిరెక్షన్ ఇచ్చాను సరే కట్టైనట్టుగా ఉంది సరే అన్న ఓకే సరేన సరే డిరెక్షన్ ఇచ్చేస్తాను మన ప్రభు అయిన కృప సమాధానము నడిపింపు మనకి వైరస్ బాధితుల మల్కం బ్రదర్కి వాళ్ళ కుటుంబానికి సదాకాలం తోడైను మనోజ్ విజయ్లెంట్